శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే పరిచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీప మనబడు ఆరవ ప్రకరణంలో యాభై తొమ్మిదవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము కూటస్థ చిదాభాసులకు తాదాత్మ అధ్యాస అయ్యింది అది ఎందువల్ల అయ్యింది అని అంటే అనాది అవివేక మనబడు మూలా విద్య వలన అభేదాధ్యాస అయింది దానిచేత జీవుడు జన్మవరణ రూప సంసారంలో తిరగడుతున్నాడు మరి ఈ సంసారం యొక్క నివృత్తి కాని దానికి కారణమైనటువంటి అవిద్య యొక్క నివృత్తి కానీ ఎప్పుడవుతుంది అని అంటే విచారం చేత కలుగుతుంది అని చెప్పి ఆ విచారము ఇంత దనుక చేస్తూ అంటే కూటస్థ జీవులకు ఏ తాదాత్మ్య అధ్యాసో అభేద అధ్యాస అయిందో అది గురు శాస్త్రాలను ఆశ్రయించి తత్వ మది మహావాక్యాలను శ్రవణము మననము నిరుద్యాసనము తత్వం పదార్థ శోధన పోత పోత భావన ఈ మొదలైనటువంటి విచార రూప సాధనమును అవలంబించి తత్వాన్ని తెలుసుకున్నట్లయితే అంటే అహం బ్రహ్మాస్మి బ్రహ్మ వాహమస్మి విధంగా ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆ బ్రహ్మాత్మల యొక్క ఏకత్వ జ్ఞానం చేత అవిద్య నష్టమైతే తత్కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచము సంసారము నివృత్తమవుతుంది కావున విచారం చేత ఏమని తెలుస్తుంది జీవుణ్ణి నేను కాదు ఈ జీవత్వంకు అధిష్టాన రూపమైనటువంటి కూటస్థ చైతన్యమే నేను ఈ కూటస్థము సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మం కంటే భిన్నము కాదు కావున నేను ్రహ్మమును అని ఈ విధంగా తెలుసుకున్నట్లయితే అజ్ఞాన తత్కార్యం నివృతం అవుతుంది అవిద్య నివృత్తం అయినప్పటికీ కూడా ప్రారంధ శేషం ఉన్నంత వరకు బాధితాను చేత ఈ విక్షేపరూప దేహాధిక ప్రపంచము ప్రతిభాస అవుతుంది ప్రారబ్ధనాశాత్ ప్రతిభాసనాశ దశ తావదేవ చిరం యావన్న విమోక్ష సంపత్సే అని శృతులు చెప్పిన ప్రకారంగా ప్రారంధ క్షయానంతరము అతడు విదే కైవల్యాన్ని పొందుతాడు అని ఇంత దాకా చెప్తూ వచ్చాడు అయితే ఏ ఆత్మ జ్ఞానం చేత అవిద్య తత్కార్యమైనటువంటి సంసారం నివృత్తమైతుందో ఆ ఆత్మజ్ఞానము అందరికీ ఎందుకు కలగడం లేదు అని పూర్వపక్షి శంక దానికి విద్యారాణ్య గురుదేవులు సమాధానం చెప్పాడు శృతి తాత్పర్య పర్యాలోచన చేయనందువల్ల శృత్య తాత్పర్యం యథాతథముగా తెలుసుకున్నందువల్ల వారికి భ్రమ కలిగి తాదాత్మ ధ్యాస అయ్యి జన్మవరణ వరకు సంసారంలో కొట్టుమిట్టాడుతున్నారు అని చెప్పి మరి ఎంతో మంది మహానుభావులు గొప్ప గొప్ప పండితులు మత అయినటువంటి వారు కూడా యథాతథంగా ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోయారు కదా ఎందుకు అని అంటే పూర్వపర విచారణ చేయనందువల్ల శృతి యొక్క తాత్పర్యాన్ని యథాతథంగా తెలుసుకోనందువల్ల భ్రాంతి కలిగింది వారు కూడా వారి వారి మతాల ఎందు శృతి తాత్పర్యానికి భిన్నంగా కేవలం బుద్ధిని ఆశ్రయించి తర్కం చేత అచ్చటచ్చట శృతి ప్రమాణాలను కూడా ఇస్తూ వారి మతాలను చెప్పుకున్నారు కాని ఆ శృతి ప్రమాణం యొక్క తాత్పర్యం ఏంటో తెలియకుండా ప్రమాణ ఆభాస రూపంగా వాళ్ళు ప్రమాణాలు ఇచ్చారు వాస్తవంగా అవి ప్రమాణాలు కాదు ప్రమాణ ఆభాసములు వాక్య ఆభాషములు అటువంటి వాక్య ఆభాష రూప శృతి ప్రమాణాలను ఇచ్చి అలజ్జయ అంటే బిడియం లేకుండా సిగ్గు లేకుండా వాళ్ళ వాళ్ళ చెప్పుకున్నారు కాని లోకాయుతాది సాంఖ్యాంత జీవే విభ్రాంతి మాశ్రిత లోకాయతులు చారువాకులు మొదలుకొని సాంఖ్యుల పర్యంతము మంచి మంచి మేధావులు గొప్ప గొప్ప పండితులు శాస్త్రవేత్తలు శాస్త్రకర్తలు కూడా భ్రాంతిలో పడ్డారు జీవుని విషయంలో అదేవిధంగా తృణార్చకాది యోగాంత గడ్డి పూసను ఆరాధించేటువంటి వారు మొదలుకొని యోగుల పర్యంతము కూడా ఈశ్వరుని విషయంలో భ్రాంతిలో పడ్డారు ఈశ్వరుణ్ణి యథాతథంగా తెలుసుకోలేకపోయారు క్లేశ కర్మ విపాక తి అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని యోగ సూత్రకారుడు పతంజలి భగవాన్ అంటాడు ఈశ్వరుడు అంటే ఎవరో కాదు పంచ క్లేశాలు లేనటువంటి కర్మ తద్ ఆశయము అంటే కర్మ సంస్కారము లేనటువంటి కర్మలచేత అంటుబడనటువంటి ఒక పురుష విశిష్టడు ఈశ్వరుడు అంతేగాని వేదాంతులు చెప్పిన ప్రకారంగా మాయా విశిష్ట చైతన్యం ఈశ్వరుడు కాదు అని ఒక పురుషునిగా నిరూపించాడు ఈశ్వరుణ్ణి యోగ చూసారా వేదానికి విరుద్ధంగా వెళ్ళి భ్రమలో వారికి మతికి పోచినట్టుగా ప్రతిపాదన చేసుకుంటూ వెళ్లారు అందుకని భ్రాంతి మాసరిత వీళ్ళందరూ కూడా భ్రాంతినే పొందినారు అని విధంగా చెప్పి మరి ఎవరెవరు ఏ ప్రకారంగా ఆత్మవిశ్వయంలో బ్రాంతి చెందినారు ఆ విషయాన్ని ఇప్పుడు విస్తారంగా చెప్తున్నాడు అరవయో శ్లోకానికి అవతారిక చూడండి ఎనభై తొమ్మిదవ అంకము తావత్ ప్రత్యక్షిక ప్రమాణ అభ్యుపగమైన అతి స్థూలత్వాత్ లోకాయతాది పక్షం ప్రథమత ఆశ్రయిస్తేనే గాని జగత్తులో వ్యవహారం జరుగుతుంది లేకపోతే వ్యవహారం కొంటు పడుతుంది ప్రత్యక్షము అనుమానము శబ్దము ఉపమానము అర్థపత్తి అనుపలబ్ధి అని ముఖ్యంగా శాస్త్రకారులు ఆరు ప్రమాణాలను ఒప్పుకున్నారు ఇంకా ఐతిహ్యం అని చేష్ట ప్రమాణాలు కూడా పురాణాల్లో స్వీకరించబడ్డాయి ముఖ్యంగా ఆరు ప్రమాణాలు ఈ ఆరు ప్రమాణాల చేత లోకంలో వ్యవహారము జరుగుతుంది ఈ ఆరు ప్రమాణాల యొక్క విచారణ వృత్తి ప్రభాకరము మరియు దాని యొక్క సారభూతమైనటువంటి వృత్తి రత్నావళి అనేటువంటి గ్రంథంలో మరియు శ్రీ ధర్మరాజా దూరేంద్రుల రచించినటువంటి వేదాంత పరిభాషలో మరియు శ్రీ మహాదేవానంద సరస్వతి స్వాముల వారు రచించినటువంటి తత్వానుసంధానంలో విస్తారంగా వర్ణన ఉంది ఈ ఆరు ప్రమాణాల యొక్క విచారణ అక్కడ విస్తారంగా ఉంది అయితే అందరు కూడా ఆరు ప్రమాణాలు ఒప్పుకోలేదు కొందరు కొన్ని కొందరు కొన్ని ఈ విధంగా ఒప్పుకున్నారు చారువాకులు లోకాయుతలు పామరులు వీరు ప్రత్యక్ష ప్రమాణం ఒకటే స్వీకరించారు దృష్టికి గోచరమైంది ఏదో అదే ఉంది ఇంకా వేరే ఏమి లేదు అంటారు ప్రత్యక్ష ప్రమాణాలేవి మనకు శ్రోత్రాది పంచ జ్ఞానేంద్రియాలు ఈ పంచ జ్ఞానేంద్రియాల చేత విషయమౌన్నదే ఉంది లేకపోతే ఇంకేమీ లేదు అని చారుబాకులు అంటారు ఇక కాణాదులు అంటే వైశేషికులు రెండు ప్రమాణాలు ఒప్పుకుంటారు ప్రత్యక్షము మరియు అనుమానము రెండు ప్రమాణాలు స్వీకరిస్తారు మరియు సాంఖ్యులు యోగులు వీరు శబ్ద ప్రమాణాన్ని స్వీకరిస్తారు మూడు ఇక నై్యాయకులు అనుమాన ప్రియులు అయినా గాని ప్రత్యక్షము అనుమానము శబ్దము ఉపమానం నాలుగు ప్రమాణాలను ఒప్పుకున్నారు ఇక పూర్వమీమాంస ఏకాదశి అయినటువంటి ప్రభాకరులు అర్థాపత్తి ప్రమాణమును స్వీకరించాడు ఇక అక్కడే పూర్వమీమాంస శాస్త్రానికి వార్తకారులు అయినటువంటి కుమారులు బట్టు ఆరు ప్రమాణాలను స్వీకరించారు అనుపలబ్ధి ప్రమాణమును కూడా స్వీకరించి మొత్తం ఆరు ప్రమాణాలు చెప్పాడు ఇక వ్యవహారే భట్ట నయహ అనేటువంటి న్యాయానుసారంగా చికి యొక్క గ్రంథకర్త అయినటువంటి చిత్సుకాచారుల వారు వ్యవహార దిశలో భట్టుల యొక్క సిద్ధాంతాన్ని అంగీకరించడంలో ఏమి ఆపత్తి లేదు అని వేదాంతులు భట్టులు చెప్పిన ప్రకారంగా ఆరు ప్రమాణాలను స్వీకరించారు ఈ ప్రకారంగా ఈ ప్రమాణాలు ఏ మతవాదులు ఎన్ని స్వీకరిస్తారు అనే విషయాన్ని మానసోల్లాసంలో శ్రీ సురేశ్వరాచారు చెప్పారు అయితే ఇక్కడ లోకాయతుకులు లేదా చారువాకులు వీరు ప్రత్యక్ష ప్రమాణాన్ని ఒక్కటే స్వీకరిస్తారు మిగతా ప్రమాణాలేవి స్వీకరించారు ఇప్పుడు వారి యొక్క మతంను తీసుకొని వారు ఆత్మని ఏ విధంగా చెప్తారు అది అరవయో శ్లోకం ద్వారా చెప్తున్నాడు కూట స్థాయి శరీరాంత సంఘాతస్యాత్మత జగుకాయత ప్రత్యక్ష ప్రత్యక్షము ప్రమాణమే ఇది శ్రేష్ఠము దీనికంటే భిన్నంగా ఇంకేం ప్రమాణం లేదు అవసరం కూడా లేదు అని చెప్పేటువంటి లోకాయతికులు పామరులు చారువాకులు ఏమంటారు అంటే కూటస్థాలి సంఘాతం సంఘాతం అంటే సమూహం ఇప్పుడు మన శరీరము ఒక సంఘాత రూపం కూటస్థుడు అంటే ముఖ్యాత్మ మొదలుకొని శరీర పర్యంతం ఈ సమూహం అంతా ఏదైతే ఉందో అంటే చైతన్య విశిష్ట కాయ పురుష అని ఈ విధంగా చార్బాకులు అంటారు చైతన్య విశిష్టమైనటువంటి శరీర సంఘాతం ఏదైతే ఉందో ఇదే ఆత్మ అంటారు అంటే ఈ శరీరమే స్థూల శరీరమే ఆత్మ ఈ ఇంద్రియాలు ప్రాణము సూక్ష్మ శరీరము స్థూల శరీరం ఈ సమూహం కలిపి ఆత్మ అంటారు స్థూల శరీర సహితంగా ఇది ఆత్మ అంటారు అయితే కేవలం ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరిస్తారు ప్రత్యక్ష ప్రమాణం కంటే అన్యమైనటువంటి అనుమానాదులు ఏవీ లేవు అని అంటారు వాళ్ళు అందుకని వీరు నాలుగు భూతాలను మాత్రమే ఒప్పుకుంటారు పృథివీ జలము తేజము వాయువు ఇవి ప్రత్యక్ష గమ్యములు ఉన్నాయి కాబట్టి ఇవే ఉన్నాయి ప్రత్యక్ష విషయం కానటువంటి ఆకాశం అని ఇంకొకటి అధికంగా చెప్తారు కదా అది మేము స్వీకరించము అంటారు అందుకే ప్రత్యక్ష గోచరమే కాదు ఆకాశం అనేది అది ఉంది అని ఎలా సిద్ధమవుతుంది అని ఒక ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరించి ప్రత్యక్ష ప్రమాణ గోచరమైనటువంటి నాలుగు భూతాలను మాత్రమే స్వీకరించి ఈ నాలుగు భూతాల యొక్క సముదాయాత్మకమైనటువంటి ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో ఇదే ఆత్మ అని అంటారు అంకం చూడండి ప్రత్యక్ష సిద్ధత్వేనా దేహాదేహే ఆత్మత్వం పారమార్థికం సుక్తం అయితే ఈ శరీరం ఎట్లా ఆత్మ అయితదయ్యా అని ఎవరైనా ఆ చారుబాకులను అడిగినట్లయితే వాళ్ళు అంటారు ఈ శరీరము ప్రత్యక్ష సిద్ధం ఉన్నది ఈ దేహాది సంఘాతమే ఆత్మ ఇదే పారమార్థికము ఇదే సత్యము అని వాళ్ళంటే విద్యారణ గురుదేవులు అంటారు ప్రత్యక్ష ప్రమాణాన్ని వాళ్ళు స్వీకరించి ఈ దేహాది సంఘాతమే ఆత్మ అని అంటున్నారు కదా వారికి ఈ ప్రత్యక్ష విషయంలో భ్రాంతి కలిగింది అంటారు ప్రత్యక్షం కాదు ప్రత్యక్ష ఆభాసం ఉన్నది వాళ్ళకు ఎందుకని ఆభాసం అంటారు అంటే యాభై ఆరు టిప్పినాడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు జైసే దేహక అహం ప్రతీతి ప్రత్యక్ష భాను తైసే ఇంద్రియాది అహం ప్రతీతి ప్రత్యక్ష భాను ఓవే హే అేహకు విషయకరణే వాళ్ళ ప్రత్యక్ష జ్ఞానుకు వ్యభిచారి హోనైతే ఇసు ప్రత్యక్ష జ్ఞానుకు ఆభాస రూపత అహం అహం అహం అని ప్రతివాడు కూడా అంటున్నాడా లేదా కేవలం మనుషులే కాదు పశు పక్షాల్లో కూడా ఈ అహంభావం ఉన్నది నేను అనేటువంటి భావన ఉంది ఒక గోవుకు ఎదురుగా ఒక పొడుగాటి కట్టెను గనక తీసుకొని దాని పైకి ఎత్తి దాని పైకి ఉరికినట్లయితే అది భయపడి పలాయనమైతే దండోత్తేత కరం దృష్ మా మామయం హంతు మిచ్చతీతి పలాయుతం ఆరబతే అని అద్యాసభాషంలోని శంకరుల వాక్యం చేతులో కర్ర పట్టుకొని గోవుపైకి కొట్టినట్లుగా ఉరికినట్లయితే అది పలాయుతం ఆరబతే అది పరిగెత్తుతుంది ఇతడు నన్ను కొట్టుటకు వస్తున్నాడు అది నాకు అనిష్టము అనేటువంటి జ్ఞానం దానికి కలిగింది అంటే అతడు వేరు నేను వేరు అనేటువంటి జ్ఞానం దానికి ఉందా అంటే నేను అనే జ్ఞానం దానికి ఉన్నట్టేనట్ట ఉంది కేవలం మనుషులకే కాదు నేను నేను నేను అహం అహం అని అంటూ ప్రతి ప్రాణికి కూడా జ్ఞానం ఉంది అయితే ఈ అహం ప్రతీతి ప్రతీతి అంటే జ్ఞానం ఈ అహం అనేటువంటి జ్ఞానానికి ఏది విషయము ఆత్మ తాను అందుకని అహం ప్రతీతికి విషయము ఏదో అది ఆత్మ అట్లా ఈ శరీరం కూడా ప్రతి కూడా నేను నేను నేను అని వ్యవహారం చేస్తున్నారా లేదా ఈ శరీరాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణోహం అహం బ్రహ్మచారి అహం కర్తా అహం భోక్త ఇట్లా అంటున్నాడా లేదా ఈ అహం ప్రతీతికి విషయం ఎవరు చెప్పండి ఈ స్థూల శరీరమే కదా ఈ బ్రాహ్మణత్వాది జాతులు ఎవరికి ఉన్నాయి బ్రహ్మచారిది ఆశ్రమాలు ఎవరికి ఉన్నాయి చెప్పండి స్థూల శరీరానికి ఉన్నాయి మరి అహం ప్రతీతికి విషయం ఎవరైనా ఇక్కడ అహం బ్రాహ్మణ అంటున్నాడు స్థూల శరీరమే కదా అందుకని స్థూల శరీరము ప్రత్యక్షంగా అహం ప్రతీతికి విషయం అవుతుంది ప్రత్యక్ష ఇంద్రియాల చేత గోచరం అవుతుంది అందుకని స్థూల శరీరమే ఆత్మ అని వాళ్ళు ప్రత్యక్ష ప్రమాణానికి ఏది విషయమో ఏది అహంప్రతీతికి విషయమో అది ఆత్మ అని విధంగా అంటే ఈ ప్రత్యక్ష ప్రమాణం చేత గోచరం అవుతున్నది అందువల్ల ఈ దేహాది సంఘాతం ఆత్మ ఏదైతే చారువకలు అంటున్నారో వాళ్లకు భ్రాంతి కలిగింది ఇది ప్రత్యక్ష ప్రమాణము కేవలము స్థూల శరీరాన్ని విషయం చేయడం లే అహంకానహ మూకోహం బద్రోహం అనే విధంగా ఇంద్రియాలను పురస్కరించుకొని కూడా అహంప్రతీతి అవుతుంది అంటే అహంప్రతీతికి విషయం ఇంద్రియాలు కూడా అవుతున్నాయి మరి అహంప్రతీతికి ఇంద్రియాలు కూడా ప్రత్యక్ష ప్రమాణానికి విషయం అవుతున్నందువలన మరి ప్రత్యక్ష ప్రమాణంలో వ్యభిచార దోషం వచ్చింది కదా కేవలం స్థూల శరీరమే ప్రత్యక్ష ప్రమాణానికి విషయం అంటే ఇంద్రియాలు కూడా ప్రత్యక్ష ప్రమాణానికి విషయం అవుతున్నాయి అందుకని ఇంద్రియాల ఎందు ఈ ప్రత్యక్ష ప్రమాణం యొక్క వ్యభిచారం వచ్చింది అందువల్ల వాళ్ళు ఏదైతే ప్రత్యక్ష ప్రమాణం స్వీకరిస్తారో అది ప్రత్యక్ష ప్రమాణం కాదు ప్రత్యక్ష ఆభాసము అంటారు ఎందుకనంటే ఇంద్రియాది కనుక అహం ప్రతీతి కరి ప్రత్యక్ష ఇంద్రియాదులు కూడా అహం ప్రతీతికి విషయంగా ప్రత్యక్షమవుతున్నందువలన దేహుకు విషయీకరణ వాళ్ళ ప్రత్యక్ష జ్ఞానంకు వ్యభిచారి అని అయితే ఈ దేహుని విషయం చేసేటువంటి ప్రత్యక్ష జ్ఞానం వ్యభిచార ద్వేషం వచ్చినందువలన ఇది ప్రత్యక్షం ప్రత్యక్ష ఆభాసము అందుకని లోకాయతాదులకు చారువాకులకు ప్రత్యక్ష ప్రమాణం పారమార్థికము అని ఏదైతే అన్నారో అది ఆ రూపమే వాళ్ళకు భ్రాంతి కలిగింది ఈ ప్రత్యక్ష ప్రమాణానికి విషయమైనటువంటి దేహమే ఆత్మ అనేది కూడా భ్రాంతి ఎందుకనంటే ఇంద్రియాత్మవాదులు వచ్చి దేహాత్మవాదులను ఖండన చేస్తారు ఈ చారుఓట్ల తర్వాత ఇంద్రియాత్మవాదులు వస్తారు వారు ఈ దేహాత్మ ఖండన చేస్తారు మరి ఎప్పుడైతే ఖండింపబడుతుందో అది సత్యం ఎట్లయితే మిథ్య భ్రాంతి అని సిద్ధమవుతుంది ప్రత్యక్ష ఆభాషం ఆశ్రిత అన్నట్టు మూలంలో గ్రంథకర్త చెప్తున్నాడు తే ప్రత్యక్ష ప్రమాణవాదిన అని పర వ్యామోహనాయ స్వమతం శ్రుతి సిద్ధం ఇది దర్శయ్యం అపి ఉదా శ్రుతీకర్తం ఇది అయితే ప్రత్యక్ష ప్రమాణం ఒకటే అని స్వీకరించేటువంటి చారువాకులు లోకాయుతుకులు పామరులు వీరు పర వ్యామోహనాయ స్వమతం శృతి సిద్ధం ఇది దర్శయుతం మోహంలో పడవేయడానికి మా సిద్ధాంతం ఉందో చారువాక ఇది కూడా శృతి సిద్ధం చెప్పబడింది స్థూల శరీరమే ఆత్మ అనంటూ శృతి చెప్పింది అందుకని మా మతము అప్రమాణికము కాదు ఆభాసము కాదు మరి మనగా శృతి సిద్ధమున్నది శృతిలోనే వాళ్ళు శృతి ప్రమాణాన్ని కూడా ఇస్తారు చారు వాకులు శ్రోతీకర్తం స్వపక్షం తే సమన్నమయం సిద్ధాంతం ప్రమాణం ప్రతి జగ్ని అంటే మా మతము శృతి అప్రమాణికము కాదు అనంటూ తైతిరీయ శృతి ప్రమాణాన్ని ఇస్తారు అన్నమయ కోసం ఏదైతే ఉందో సవాయస పురుషో అన్నరసమయ అనంటూ తైతిరీయ శృతి యొక్క ప్రమాణాన్ని ఇస్తూ ఈ అన్నం వికారమైనటువంటి ఈ స్థూల శరీరమే పురుష అని శృతి మాత్రం చెప్పింది శవాస పురుష అన్న ఈ అన్నరసమయం అంటే అన్నం వికారమైనటువంటి స్థూల శరీరం ఈ సంఘాతమే పురుషుడు ఆత్మ అని అంటూ చైత్రీ శృతి చెప్పింది కాబట్టి మా మతము శృతి సమ్మతము అంటాడు మరియు విరోచన సిద్ధాంతం మాది విరోచనుడు మరియు ఇంద్రుడు వీరిద్దరు కూడా బ్రహ్మదేవుని దగ్గరికి ఆత్మజ్ఞానం కోసం వెళ్లారు వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు వారికి ఉపదేశం చేస్తూ చూడు మీకు ఆత్మజ్ఞానం కావాలి కదా మీరేం చెయ్యండి నీటిలో మీరు చూడండి చూస్తే నీటిలో మీకు ఏది కనపడుతుందో అదే ఆత్మ పొండి అన్నాడు అప్పుడు వాళ్ళిద్దరు కూడా వెళ్ళి నీటిలో చూసుకున్నారు చూసుకుంటే ఏం కనపడుతుంది అండి ఈ స్థూల శరీరం యొక్క ప్రతిబింబం కనపడుతుంది అంటే ఏ స్థూల శరీరం యొక్క ప్రతిబింబం నీటిలో కనపడుతుందో ఆ స్థూల శరీరమే ఆత్మా అని బ్రహ్మదేవుడు చెప్పాడు అందువల్ల ఈ స్థూల శరీరమే ఆత్మ అని విరోచనుడు గట్టిగా నిశ్చయం చేసుకున్నాడు నిశ్చయం చేసుకుని వెళ్ళిపోయినాడు మళ్ళీ తిరిగి రాలే స్థూల శరీరమే ఆత్మ అని ప్రచారం కూడా చేశాడు అసురుల లోకంలో స్థూల శరీరమే ఆత్మ అని ప్రచారం కూడా చేశాడు అందుకని స్థూల శరీరమే ఆత్మ అనేటువంటి వాళ్ళు విరోచన సిద్ధాంతాన్ని అవలంబించినటువంటి చారువాకులు అని చెప్పబడతారు ఆ చారువాక మతమును కూడా ప్రమాణంగా ఇస్తూ శృతి ప్రమాణాన్ని ఇచ్చి మా మతం అప్రమాణికము కాదు అని వాళ్ళు చెప్పుకుంటారు కోసము అన్నమయం ఇది అన్నమయ కోశ ప్రతిపాదకం సవ ఏసపురుష అన్నరసమయ ఇత్యాది వాక్యం లక్షతే తరీయ శ్రుతులు చెప్పినటువంటి ఈ సవ ఏస పురుష అన్నర సమయ అనేటువంటి ప్రమాణాన్నిచ్చి అన్నమయ కోశమునే ఆత్మ అని చెప్తున్నారు చారువాకులు మరియు విరోచన సిద్ధాంతం ఇది తత్ సిద్ధాంత ప్రతిపాదకం ఆత్మ ఏవ దేహమయ వాక్యం లక్ష్యతే విరోచన సిద్ధాంతం చార్వాక మతంలో కూడా ఈ విధంగా చెప్పింది ఉన్నది ఆత్మ అంటే ఎవరో కాదు దేహమయ ఈ దేహమే ఆత్మ అని విరోచన సిద్ధాంతం చెప్పింది కాబట్టి ఈ విరోచన సిద్ధాంతము మరియు చైతరీ శృతి ప్రమాణము ఈ రెండు కూడా మా మతంకు ప్రబల ప్రమాణములు అని వాళ్ళు వీటిని చూపెడతారు ఏతత్ వాక్య ద్వయం ప్రమాణత్వ ప్రతిజానంత ఉప పాదయుతం క్షమా ప్రకరణ విరోధి భావ ఈ విధంగా ఈ రెండు ప్రమాణాలను ఇచ్చి వారి యొక్క మతము ప్రామాణికము అని చెప్పుకుంటారు కానీ సృత తాత్పర్యమును ప్రతిపాదించున్నది మాత్రము కాదు మరేమనగా ఇది బాధ ఒకవేళ అన్నమయ కోసమే ఆత్మ అయితే మరి తర్వాత ప్రాణమయము మనోమయము విజ్ఞానమయము ఆనందమయము ఇవన్నీ ఎందుకు చెప్పింది మరి వాటి గతి ఏమిటి కేవలం అన్న అన్నమయ్య కోసమే ఆత్మ అయితే మరి అవి కూడా చెప్పింది ఉన్నాయి కదా శృతిలోనే మరి వాటి సంగతి ఏంది ఆ ఆనందమయమునకు కూడా ఏదైతే ఆధారము అధిష్టానం బ్రహ్మ పుచ్చం ప్రతిష్ఠ అని ఏదైతే చెప్పబడిందో ఆ బ్రహ్మమే ఆత్మ అని మరి ముందుకెళ్లి శృతి మాత్రం ఎందుకు చెప్పింది అందుకని విచారం ముందు ఇవి నిలబడవు పూర్వమే చెప్పినాడు విద్యారాణి గురుదేవు వీరి యొక్క మతాలన్నీ కూడా ఎట్లున్నాయంటే విచార అసహం ఉన్నాయి విచారం చేస్తే నిలబడవు ప్రమాణం ముందు విచారం ముందు అనుభవం ముందు నిలబడవు బాధైపోతాయి అందుకని ఈ చారువాకులు చెప్పేటువంటి మతం ఏదైతే ఉంది ఇది ప్రమాణ విరోధమున్నది ప్రకరణ విరోధం ఉన్నది తరీ ప్రకరణము బ్రహ్మపుచ్చం ప్రతిష్ట బ్రహ్మము ఆత్మ ఒకటి అని చెప్పి బ్రహ్మాత్మల యొక్క ఏకత్వం అని ఆత్మ బ్రహ్మము అని ప్రకరణం యొక్క తాత్పర్యం ప్రకరణానికి విరోధంగా వీరు అన్నమే కోసం మనకే ఆత్మాని చెప్తున్నారు కాబట్టి వీరు మతము యోగ్యమైనది కాదు ఏ విధంగా ఏదైనా ఒక దేవాలయము నిర్మించారనుకోండి ఆ దేవాలయంలో మూల విగ్రహం ఉంటుంది ముఖ్య దేవత ఉంటుంది గర్భగుడిలో ఉంటుంది అయితే ఆ గర్భగుడిలో ఏ ముఖ్య దేవతనైతే స్థాపన చేస్తారో సింహద్వారం పైన కూడా ఆ విగ్రహాన్ని సిమెంట్ తోనో ఏదో ఒకదాన్ని తయారు చేసి పెడతారు అంటే ముఖ్య ద్వారాన్ని చూసిన వెంటనే ఆ గర్భగుడిలో ఈ దేవుడే ఉన్నాడు అని తెలియడానికి అంటే ఇది ఫలానా దేవత యొక్క దేవస్థానము దేవాలయము అని తెలియడానికి సింహద్వారం నందు కూడా ఆ దేవుని యొక్క విగ్రహమే పెడతారు అయితే ఒకనొక ప్రబుద్ధుడు ఆ సింహద్వారం దగ్గరకు వచ్చి ఆ విగ్రహాన్ని చూసి నమస్కారం చేసి తిరిగి వెళ్ళిపోతాడు మాకు దేవుని దర్శనం అయిపోయింది దేవుని దర్శించుకున్నానంటాడు చేసేటవాడు దర్శనము బాహ్యంగా ఎదురుగా ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని చూసే దేవుని దర్శనం అయిపోయింది అని అనుకుంటాడు మరి అదే నిజమైనటువంటి ప్రతిష్టాపిత దేవుడైతే మరి సకల జనులు కూడా అక్కడనే వచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోవాలి కదా మరి లోనికి వెళ్ళిపోయి ఆ గర్భగుడిలోకి వెళ్ళి ఆ మూల విగ్రహాన్ని ఎందుకు దర్శనం చేసుకుంటారు అంటే ఈ సింహద్వారం నందు ఉన్నటువంటి విగ్రహం ఉన్నదో అది మూల దేవత యొక్క ఆభాష ఉన్నది అంతే మూల దేవుడు కాదు మూల విగ్రహం కాదు అది మూల విగ్రహం లోన ఉంది దేనికైతే నిత్యము అభిషేకాలు పూజలు అర్చనలు జరుగుతాయో దానిలోనే దైవత్వం ఉంటది ఈ సింహద్వారం నందు ఉన్నటువంటి విగ్రహంలో దైవత్వం ఉండదు కేవలం ఆ దేవతా విగ్రహం యొక్క ఆభాస ఉన్నది ఆ దేవత కాదు ఆ ఆభాస రూప విగ్రహాన్ని దర్శించుకొని నాకు దేవుని దర్శనమైందని అట్లా ఉన్నారు ఈ చారు వాకులు ఈ స్థూల శరీరము ఒక ద్వారం లాగా ఉంది శరీర మాజం కరధర్మ సాధనం అని చెప్పినట్లు ఆ పరమాత్మను దర్శించుకోవడానికి ఒక సాధనం ఉన్నది శరీరం లేనిదే మనం ఆత్మ దర్శనం చేసుకోలేం కదా మనం ఏ సాధన చేయాలన్నా కానీ శరీరం అవసరం ఉంది అయితే ఈ సాధన రూపమైనటువంటి శరీరంనే ఆత్మ అనుకునే వాళ్ళు భ్రమలో పడ్డారు అసలైన ఆత్మను తెలుసుకోజాలకున్నారు ఈ విధంగా చారువాక మతాన్ని చెప్పిన లోకాయతులు అన్నా చారువాకులన్నా అంటే లోకమే ప్రత్యక్ష ప్రమాణము అని స్వీకరించే లోకాయతులు ఆయతనం అంటే ఆశ్రయము లోకమే ఆశ్రయము దేనికైనా ప్రమాణముగా ఉండాలంటే లోకమే అని ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరిస్తారు అట్లే చారువాకులు కూడా నాలుగు భూతాలను స్వీకరిస్తారు కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరిస్తారు ఇక ఇంకా ముందు ముందు పోయి కూడా ఈ మనుషున ఆత్మ అని చెప్పేవారు కూడా చారువాకుల ఒక తెగలోనే వీరున్నారు సరే ఇప్పుడు ఇంద్రియాత్మ వాదులు ఏమంటారు వారు ఈ స్థూల శరీరం ఆత్మ కావడానికి వీల్లేదు దీనికంటే శ్రేష్టమైనటువంటి ఇంద్రియాలు కాబట్టి ఇంద్రియాలు లేకుండా ఏ వ్యవహారం జరగదు కాబట్టి శరీర వ్యాపారం జరగాలంటే ఇంద్రియాలు లేకుండా జరుగుతుందా బాబా ఇంద్రియాలతోనే శరీరం యొక్క నిర్వహణ జరుగుతుంది ఇంద్రియాలు లేకపోతే శరీరానికి ఏమీ విలువలేదు శరీరం యొక్క వ్యవహారం సంపూర్ణంగా కుంటు పడుతుంది ఇంద్రియాలు ఉంటేనే చూస్తాడు వింటాడు మాట్లాడతాడు నడుస్తాడు సకల వ్యవహారాలు జరుగుతాయి ఇంద్రియాలు లేకపోతే ఏ వ్యవహారం జరుగుతుంది అందుకని ఇంద్రియాలే శ్రేష్టము మరి ఇంద్రియాలే అహం ప్రతీతికి విషయమగుతున్నందువలన ఇంద్రియాలే ఆత్మ అని ఇంద్రియాత్మవాదులు వచ్చి చెప్తున్నారు తొంభై ఆరో అంకం చూడండి అస్మిన్ మతే దోష దర్శన పురస్సరం మతాంతరం ఉత్పయతి ఈ సర్వాక మతంలో దోషాన్ని ప్రదర్శిస్తూ మతాంతరం అంటే వేరే మతం అంటే ఇంద్రియాత్మవాదులను గురించి చెప్తున్నా అంటే ఇంద్రియాలే ఆత్మ అని చెప్పేవారి యొక్క మతాన్ని చెప్తూ ఉన్నాడు శ్లోకం చదవండి జీవాత్మ నిర్గమే దేహ మరణశాత్ర దర్శనాత్ దేహాచరిత ఏ వాత్మే దేహాచరిత ఆత్మే చాహుర్ లోకాయ తాపరే లోకాయతుల కంటే పరము అంటే పుంచి కొద్దిగా శ్రేష్ఠం ఇంద్రియాత్మవాదులు వచ్చి అంటున్నారు ఈ శరీరం నుంచి జీవాత్మ నిర్గమనమైన తర్వాత నిష్క్రమించిన తర్వాత ఈ దేహము మరణిస్తుంది ఇక్కడ మరి దేహమే ఆత్మ అయితే మరణించదు కదా జీవాత్మ ఈ శరీరం నుంచి వెళ్ళిపోయింది అంటే ఈ స్థూల శరీరం కంటే ఈ దేహము కంటే నిర్గతమైనటువంటి ఆత్మ వేరే ఉంది దేహమే ఆత్మ కాదు అందుకని దేహాతి రిక్త ఏవ ఆత్మ దేహము కంటే భిన్నంగానే ఆత్మ అనేది ఉంది అని చెప్తున్నారు అంటే స్థూల ఆత్మ కాదు అని ఈ దేహాత్మవాదులను ఖండన చేసినారు ఇంద్రియాత్మవాదులు సరే ఇప్పుడు విస్తారమైనటువంటి టిప్పణం ఉంది యాభై ఏడవ చూడండి ఈ దేహాత్మ నిరూపణము అట్లే దేహాత్మ వాదం యొక్క ఖండనము ఈ ద్వారా చేస్తాడు యహ ఇహ విశేషం ఉన్నది అంటాడు చార్వాకరు లోకాయత మతకే అనుసారి చారువాకులు మరియు లోకాయతకులు పామరులు వీళ్ళంతా ఒకటే కేటగిరీ ఒకటే తెగ వీళ్ళ మత అనుసారంగా వాయు ఆదికి చారీభూతానికే అవకాశాది పాంచభూతానికే సంఘాత రూపు దేహకు ఆత్మ మానేహే చారువాకులు లోకాయతుకులు భేదం ఏమిటి అని అంటే వాయువాది చారి భూతానికే సంఘాత రూపు దేహకు ఆత్మ మానేహే చారువాకులేమో నాలుగు భూతాల సంఘాతమే సమూహమే ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో ఇదే ఆత్మా అని వీళ్ళు అంటున్నారు ఇక ఆకాశాది పాంచు భూతానికే సంఘాత రూపు దేహ ఆత్మ అని పొందరు అంటున్నారు ఇంతే తేడా లోకాయతుకులు ఐదు భూతాలను నొప్పుకుంటారు ఎందుకంటే ప్రపంచంలో ఆకాశం కూడా ఉన్నట్లుగా వ్యవహారం జరుగుతుంది కాబట్టి లోకమే మనం ప్రమాణంగా స్వీకరించాలి మరి లోకంలో ఐదు భూతాల ప్రసిద్ధి ఉంది అందుకని ఐదు భూతాలు ఒప్పుకోవాలి అయినా గాని ఐదు భూతాల యొక్క సముదాయాత్మకమైనటువంటి స్థూల దేహమే ఆత్మ అని వాళ్ళు కూడా స్థూల శరీరం ఆత్మ అంటారు మరి నాలుగు భూతాలను ఒప్పుకున్నటువంటి చారువాకులు కూడా స్థూల దేహమే ఆత్మ అంటారు అవరు ఏ యుక్తికైతే ఈ విషయంలో అంటే స్తూల శరీరమే ఆత్మ అని చెప్పుట ఎందు యుక్తిని కూడా చెప్తారు నాలుగు యుక్తులు చెప్తున్నారు చూడండి మొదటి యుక్తి ఏమిటి అంటే జో అహం బుద్ధి కా విషయ హోవేశో ఆత్మ హే చూడు అహం ప్రతీతికి అహం బుద్ధికి ఏది విషయమో అదే ఆత్మ కదా నేను నేను నేను నేను అనేటువంటి ఏదైతే అహం ప్రత్యయం ఉన్నదో ఈ అహం ప్రత్యయానికి విషయం ఎవరో అతడే ఆత్మ అదియే ఆత్మా అందువల్ల మరి మై మనుషుహ స్థూలుహు కృషుహు బ్రాహ్మణుహు ఇత్యాది అనుభవసే సకల జీవులు ఏమని వ్యవహారం చేస్తున్నారు నేను మనుష్యుణ్ణి అంటున్నాడు నేను దుడ్డు వాణ్ణి బక్కటి నేను బ్రాహ్మణుణ్ణి బ్రహ్మచారిని ఇట్లా వ్యవహారం చేస్తున్నాడే కదా నేను నేను అని మరి ఇప్పుడు నేను అనేటువంటి ప్రతీతికి విషయం ఎవరు చెప్పండి ఇప్పుడు ఇక్కడ నేను దుడ్డు వాణ్ణి నేను బక్క వాణ్ణి నేను బ్రాహ్మణుణ్ణి నేను మనుష్యుణ్ణి అని అంటున్నాడు దీన్ని పురస్కరించుకొని అంటున్నాడు అహం ప్రతిథికి విషయం ఎవరిక్కడ చెప్పండి స్థూల శరీరమే స్థూలత్వం దేనిలో ఉంది స్థూల శరీరంలో ఉంది బక్కడితనం ఎక్కడ ఉంది స్థూల శరీరంలో ఉంది బ్రాహ్మణత్వం ఎక్కడ ఉంది స్థూల శరీరంలో ఉంది మనుష్యత్వం ఎక్కడుంది స్థూల శరీరంలో ఉంది కాబట్టి అహం ప్రతిథికి విషయం స్థూల శరీరం అవుతున్నందువలన ఇత్యాది ఈ అనుభవం చేత మనుష్య పనే ఆది ధర్మ విశిష్ట స్థూల దేహ హి అహంప్రతీతిక విషయ హోవే హైతే దేహ ఆత్మ హయ్ అందుకని అహంప్రతీతికి మనుష్యత్వాది ధర్మ విశిష్టమైనటువంటి ఈ స్థూల శరీరమే విషయమవుతున్నందువలన ఈ స్థూల దేహమే ఆత్మ ఇదొక యుక్తి ఇస్తున్నారు చారు వాకులు ఇంకా రెండవ యుక్తి కిమా జో పరమ ప్రీతిక విషయ హోవే సో ఆత్మ హయ్ ఇంకొక యుక్తి ఏమిటంటే పరమ ప్రీతికి ఏది విషయమో అది ఆత్మ మరి పరమ ప్రీతి లోకులకు దేని ఎందుకు చెప్పండి దేహం నందే ఉంది కదా ఎవరికి వారు దేహాన్ని పోషించుకుంటూ దేహాన్ని రక్షించుకుంటూ ఉన్నారు ప్రీతిని చూపెడుతున్నారు దేహంనే ప్రేమిస్తున్నారు అందుకని పరమ ప్రీతికి విషయం ఎవరు శరీరమే అందుకని శరీరమే ఆత్మ అని కూడా ఈ దేహాత్మ వాదమును చెప్తూ యుక్తనిస్తున్నారు ఇస్తు దేహకే ఉపకారకరణ రూపు నిమిత్తకరి స్త్రీ పుత్రికి భీ ప్రతివే హే సో దేహి పరమ ప్రీతి యొక్క విషయ చూడు ఈ దేహ అంటే తన దేహానికి ఉపకారకములైన స్త్రీ పుత్ర మొదలైనటువంటి వాళ్ళను ప్రేమిస్తున్నాడు మరి అక్కడ కూడా స్థూల శరీరమే కదా వాళ్ళలో ఉన్నది ఆ స్థూల శరీరాన్ని ప్రేమిస్తున్నాడు అంటే ఈ జీవుడు దేని దేన్ని ప్రేమిస్తున్నాడో ఆ ప్రీతికి విషయం ఏదైతే ఉంటుందో అది ఆత్మా తన శరీరమైన ఆత్మనే ఇతరుల శరీరం కూడా వారికి అది ఆత్మ అందుకని స్థూల శరీరమే ఆత్మ సో దేహీ పరమ ప్రీతిక విషయ అందుకని దేహమే పరమ ప్రీతికి విషయమవుతుంది తన శరీరాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో స్త్రీ పుత్రాదుల శరీరాన్ని కూడా ప్రేమిస్తున్నాడు స్థూల శరీరమే పరమ ప్రీతికి విషయం ఉన్నందువలన శరీరమే ఆత్మ యాతే పరమ ప్రీతికి విషయత రూపు లక్షణ కరీభి స్థూల దేహ హి ఆత్మహే పరమ ప్రీతికి ఏది విషయం ఉంటుందో అదే ఆత్మ అనేటువంటి లక్షణానుసారంగా కూడా స్థూల శరీరమే ఆత్మ ఎందుకని అంటే ఈ స్థూల సకల జీవులకు పరమ ప్రీతి ఉంది అందుకని స్థూల ఆత్మ అన్నాడు ఇక మూడవ యుక్తి తెస్ దేహ రూప ఆత్మక స్నాన మంజన అంజన వస్త్ర ఆభూషణ ఆరో నానా విధ భోజన్ శృంగార పోషణ జన్య భోగి పరమ పురుషార్థ పరమ పురుషార్థం ఏంటి అంటే ఈ స్థూల శరీరముకు స్నానం చేయించి దీనికి మంజనాధులు పౌడర్లు వేయడము అంజనము అంటే కాటుక మొదలైన పెట్టుకోవడము మరి వస్త్రాలను ఆభరణాలను ధరింపజేయడము మరి నానా విధమైనటువంటి శడ్డ సోపేతమైనటువంటి భోజనాలను చేయడము ఇదంతా దేన్ని పురస్కరించుకుని జరుగుతుంది సకల వ్యవహారాలన్నీ కూడా అంటే స్థూల శరీరాన్ని పురస్కరించుకునే జరుగుతున్నందువలన ఈ స్థూల శరీరమే ఆత్మ ఈ స్థూల శరీరానికి చేసేటువంటి ఈ భోజనాదులే ఏవైతే ఇది పురుషార్థం చూసారా అందుకే జీవించి ఉన్నంత వరకు మంచిగా రుణం కృత్వ ఘృతం పిబేత్ యావత్ జీవం సుఖం జీవేత్ నాస్తి మృత్యోర గోచర భస్మీభూత దేహస్ పునరాగమ నంకుత యావత్ జీవం సుఖం జీవేద్ జీవించి ఉన్నంత వరకు సుఖంగా జీవించాలి అయ్యా హాయిగా జీవించాలి ఈ శరీరాన్ని మంచిగా పోషించుకోవాలి దానికి పంచభక్ష పరమాణాలు పెట్టడం అంటేనే హాయిగా సుఖపడడం అంటేనే ఇదే పురుషార్థం అయ్యా నాస్తి మృత్యు అగోచర ఇంకా పురుషార్థం అనేది మృత్యు కంటే వేరే లేదు మృత్యు అంటేనే ముక్తి అందుకని భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కొత్త ఈ దేహం భస్మీభూతమైన తర్వాత దీన్ని కాల్చి వేయడము పూడ్చి పెట్టడము ఏదో చేస్తారు కదా ఇక మరణించిన తర్వాత మళ్ళీ వచ్చేది వాడు రుణం తీర్చేది వాడు అందుకని మీకు ఎక్కడ దొరికితే అక్కడ రుణం అప్పు చేయండి మంచిగా పప్పు కూడా తినండి మూ దగ్గర అన్ని కారేటట్టుగా మంచిగా హాయిగా తినండి అని చారువాకులు అంటారు అంగనా లింగనా జన్య సుఖమేవ కుమార్థత స్త్రీ సుఖమే పరమ పురుషార్థము ఎంతకంటే సుఖం లేదు మరి నరకం ఏది అని అంటే కంటకాదివే జన్యం దుఃఖం నిరయ ఉచ్చతే ఈ కంటకాది జన్య దుఃఖం అంటే ముళ్ళు గుచ్చుకున్నడం గాని ఇంకా వేరే రోగాలతో నొప్పులతో ఏదైతే దుఃఖం కలుగుతున్నదో ఇదే నరకం నరకం అంటే ఎక్కడో వేరే లోకం లేదయ్యా ఇదే నరకము ఇక్కడనే పురుషార్థం ఉన్నది అందుకని శరీరోపేతమైనటువంటి భోజనాలు ఆరగించడము మరియు ఆలింగనాలు సుఖం ఏదైతే ఉందో దీనికంటే పురుషార్థం అనేది వేరే లేదు అని చారు చెప్తారు ఇక నాలుగవ యుక్తి చూడండి మరణి హి మరణమే మోక్షం ఇంకేమున్నది ఇంతకంటే మోక్షం ఎక్కడన్నా చెప్పండి ఏక ప్రత్యక్ష ప్రమాణ హే ఒకటే ప్రమాణం ఉన్నది ఆరు ప్రమాణాలు వ్యర్థంగా చెప్తారు శాస్త్రకారులు ఎందుకు ఒకటే ప్రత్యక్ష ప్రమాణం ఉంది అని చెప్తారు అన్య ప్రమాణి ఏ చార్వాకా మతహే సో చార్వాక మత అసంగత ఈ విధంగా వ్యక్తులనిచ్చి చార్వాకులు స్థూల ఆత్మ అని చెప్తున్నారు అయితే ఈ చార్వాక మతము అసంగతము ఉన్నది గ్రంథకర్త చెప్తున్నాడు ఏ విధంగా అసంగతము కహేతే అనంటే युक्त, युक्त स्थूल शरीर में आत्मा अदे विधा युक्त निचि स्थूल शरीर आत्मा अच्छा खंडन चेस्ट चूडानी मैं देखूह मैं सुनूह मई बोलता हूँ इत्यादि रीति से इंद्रिय भी अहम प्रतीति के विषय परतीत होवे है मेरा देह स्थूल है वह कृषि है इत्यादि रीति से दी ममता की विषयता भी देखीय है జో మమతాకా విషయ హోవే సో అహం తాకా విషయ హోవే నహితే స్థూల దేహ విషయ అహం ప్రతీతికి విషయతాకాభిచారే తాత స్థూలదేహ ఆత్మ బా నహి అహం మనుష్య అహం బ్రాహ్మణ స్థూలోహం కృషోహం అనేటువంటి అనుభవానుసారంగా ప్రత్యక్ష ప్రమాణానుసారంగా స్థూల దేహమే ఆత్మ అని ఏదైతే చారువాకులు చెప్పారు అంటే వాళ్ళు నియమం వేశారు అహం ప్రతీతికి ఏది విషయమో అదే ఆత్మ అన్నారు మరి అహం ప్రతీతి కేవలం స్థూల శరీరం కాదయ్యా ఇంద్రియాల ఎందు కూడా ఉంది ఏ విధంగా కానోహం మూకోహం బదురోహం మై దేకతాహు మై సుంతాహు మై బోల్తాహు అంటాడా లేదా నేను మాట్లాడుతున్నా నేను చూస్తున్నా నేను వింటున్నా నేను సకల వ్యవహారాలు చేస్తున్నా అని ఇంద్రియాలను పురస్కరించుకుని అహం ప్రత్యయము ప్రవృతమవుతుంది అహం ప్రతీతికి విషయం ఇంద్రియాలవుతున్నాయి మరి అహంప్రతీతికి విషయం ఏదో అది ఆత్మ అందువల్ల స్థూల శరీరమే ఆత్మ అని అంటే మరి ఇంద్రియాలలో కూడా అహంప్రతీతి కనపడుతుంది మనకు అన్నప్పుడు స్థూల శరీరం నందు ఏదైతే అహంప్రత్యయం ఉన్నదో అది వ్యభిచారం కదా ఇంద్రియాలందు కూడా అహంప్రతీతి అవుతున్నందువలన ఇప్పుడు అహంప్రతీతికి ఏది విషయము అది ఆత్మ నియమం వ్యభిచార గ్రస్తం అయింది స్థూల శరీరం నా దేహము అంటాడు నా దేహము స్థూలం ఉన్నది నా దేహము బక్కగా ఉన్నది నా దేహము ఎర్రగా ఉన్నది అని ఈ విధంగా అంటాడు అంటే ఇక్కడ ఇప్పుడు నా దేహము అన్నప్పుడు ఏమైంది అది మమత్వానికి విషయమైంది అహం అంటే నేను మమ అంటే నాది ఇప్పుడు నా దేహం అన్నప్పుడు అది మమత్వానికి విషయమైందా చూడు మరి ఇప్పుడు అహం ప్రతి విషయం ఆత్మ అని అంటే మరి స్థూల శరీరం అహం ప్రతీతికి విషయమే కాదు మహత్వానికి కూడా విషయం అవుతుంది మరి ఏది మహా మహమత్వానికి విషయం అవుతుందో అది అహం ప్రతీతికి విషయం కాదు అంటే స్థూల దేహం కాదు అహం స్థూల దేహం నందు విభిచారం స్థూల దేహము ఆత్మ కాదు రెండవ యుక్తి స్త్రీ పుత్ర ధనాధికితే జైసే దేహ విషయ అధిక ప్రీతి దేకీయహే తైసే దేహితే ఇంద్రియా విషయ అధిక ప్రీతి దేకీయహే స్థూల శరీరము అధిక ప్రీతికి విషయం ఉన్నది అట్లే స్థూల శరీరానికి సాధనాలు సహాయకములు ఉపయుక్తములైనటువంటి స్త్రీ పుత్ర ధనాదులయందు కూడా అధిక ప్రీతి ఉన్నది అందువల్ల స్థూల దేహమే ఆత్మ అని చారుబాపులు ఈ స్థూల శరీరము కూడా అధిక ప్రీతి ఇంద్రియాల్లో కనపడుతున్నది ఎందుకనంటే ఎవరైనా బలవంతుడు బలహీను కొట్టడానికి వచ్చాడు అనుకోండి అప్పుడు తప్పుకోవడానికి వీల్లేదు బలవంతుడు ఉన్నాడు ఇక గత్యంతరం లేక ఆ దెబ్బలను స్వీకరిస్తున్నప్పుడు అతడు ఏం చేస్తాడు చూడండి తన ఇంద్రియాలను దాచుకొని వీపును మాత్రం చూపెడతాడు వీపు మీద కొడితే కొట్టని ఇంద్రియాలకు ఆఘాతం దెబ్బ తగులకూడదు అని ఇంద్రియాలను దాచుకుంటాడు అంటే స్థూల మీద దెబ్బ పడితే పడని అన్నాడా మరి ఇప్పుడు ప్రేమ ఎక్కడ ఉన్నట్టు చెప్పండి స్థూల శరీరం అధిక ప్రేమ ఉన్నదా ఇంద్రియాల అధిక ప్రేమ ఉన్నదా ఇంద్రియాలే అధిక ప్రేమ ఉంది తెలుస్తుంది దీని ద్వారా అంటే స్థూల శరీరానికి దెబ్బ తగిలితే తగిలిని ఇంద్రియాలకు ఆఘాతం కావద్దు అని అన్నాడు చూసారా ఇంద్రియాలే అధిక ప్రీతి కనపడుతున్నది కాబట్టి మరి అధిక ప్రీతికి ఏది విషయమో అది ఆత్మ అంటే ఇప్పుడు అధిక ప్రీతికి విషయమో ఆత్మ అనేటువంటి నియమం కూడా అయిందా లేదా ఇంద్రియాలయందు దేహ విషయ సర్వసే అధిక ప్రీతికి అభావితే దేహం అన్నిటికంటే అధిక ప్రీతి లేదు ఇంద్రియాలయందు అధిక ప్రీతి ఉన్నది అందుకని పరమ ప్రీతిక విషయ నహి హయే అతీ స్థూల దేహ ఆత్మ నహి హే అం పరమ ప్రీతికి విషయము ఈ స్థూల శరీరం కాదు ఇంద్రియాలే కాబట్టి ఇంద్రియాలే ఆత్మ దేహం ఆత్మ కాదు లేక ఇంతే కాకుండా చేతని హి ఆత్మ హువే హై జడు భూతానికే సంఘాత దేహ విసి చేతనిక అభావే యాతే దేహ ఆత్మ నహి చేతనం ఏదైతే ఉంటుందో అది ఆత్మ జడమైనటువంటి భూతాలే కార్యమైనటువంటి సంఘాత రూప దేహం నందు చేతనత్వం ఉంది చేతనత్వం లేదు చేతనత్వం యొక్క అభావం ఉంది యాతే దేహ ఆత్మ నహి అందుకని కూడా ఈ దేహం ఆత్మ కాదు ఆ చేతనత్వం ఎక్కడుందో అది ఆత్మ ఆ చేతనత్వం ఏదైతే ఉందో అది ఇంద్రియాల్లో ఉంది అందుకని ఇంద్రియాల ఆత్మ అని అన్నారు జో చార్వాకాదికి కహే ఒకవేళ చార్వాకాదులు అంటే చార్వాకులు లోకాయతుకులు పామరులు ఈ విధంగా అనవచ్చు ఏమనంటే కథ్యాచూణాదికి యుక్త తాంబూల విషయ రంగుకి శక్తి హే తైసే భూత సముదాయ దేహ విషయ జ్ఞాన శక్తి హే అయితే ఏది చేతనము అది ఆత్మ అని మీరు అంటున్నారు కదా స్తూల దేహం నందు కూడా చేతనం ఉన్నదయ్యా అందుకని దేహమే ఆత్మ అని చార్వాకులు అంటారు ఏదయ్యో చేతనము స్థూలదేహంలో చేతనం ఏది అని అడిగితే ఒక యుక్తిని చెప్తారు ఏ విధంగా తాంబూలం వేసుకుంటారు కదండీ కొంతమంది అయితే ఆ తాంబూలం ఆ తమలపాకు ఏదైతే ఉందో ఆ తమలపాకు ఆ సున్నము కాసు ఇవేవో అందులో వేసుకుంటారు అందులో ఏ ఒక్క పదార్థం అయినా ఎర్రగా ఉందా ఆకు పచ్చగా ఉంది సున్నం తెల్లగా ఉంది ఆ కాచ అనేది కూడా అదొక రకంగా ఇది చాక్లెట్ కలర్లు ఏదో ఉంటుంది ఎర్రగా లేదు కదా కానీ అన్నిటినీ కలిపి నమిలితే ఎర్రని రంగు వస్తుందా లేదా చూసారా అట్లా ఈ నాలుగు భూతాలు కలిస్తే చేతనత్వం ఉత్పన్నమవుతుంది జ్ఞానశక్తి ఉత్పన్నమవుతుంది ఈ సంఘాతంలో అందుకని దీనిలో చేతనం ఉన్నది అందుకని చైతన్య విశిష్ట కాయ పురుష అనే విధంగా కూడా చెప్పినారు చార్వక సూత్రం చైతన్య విశిష్ట శరీరమే ఆత్మ చైతన్యం ఏది అంటే నాలుగు భూతాల యొక్క సముదాయం చేత కలయిక చేత చేతనత్వం ఉత్పన్నమైంది జ్ఞానశక్తి ఉత్పన్నమైంది అందుకని చేతనం కూడా ఉంది కాబట్టి స్థూల ఈ స్థూల ఆత్మ అని చార్వకులు అంటారు సో బనెన్ హి ఇది యుక్తము కాదు అని ఇంద్రియాత్మవాదులు చెప్తున్నారు కా అయితే కైసే హువే భూతానికే సముదాయ రూపు ఘటవిసేబీ చేతనత హువి చాయే ఒకవేళ నాలుగు భూతాల యొక్క సముదాయాత్మకమైనటువంటి స్థూల శరీరంలో చేతనం ఉన్నది అని అంటే మరి ఒక ఘటము కూడా నాలుగు భూతాల యొక్క సముదాయమే కదండి ఘటము పటము పాషాణము మొదలైనటువంటి సకల జడ వస్తువులు కూడా నాలుగు భూతాల యొక్క సముదాయమే కదా మరి అందులో కూడా చేతనం ఉండాలి మరి వాటిని కూడా ఆత్మానాలి అంటున్నారా మీరు అంటలేరే అందువల్ల నాలుగు భూతాల సముదాయం చేత చేతన ఉత్పన్నమవుతుంది అని అనడము ఇది యుక్తియుక్తము కాదు అసంగతమున్నది అవరు సుశుప్తి మూర్ఛ మరణాది అవస్థ విషయ ఘటికి న్యాయ దేహకి జడత ప్రసిద్ధి హై సుషుప్తులు మూర్ఛలో మరణములో ఇత్యాది అవస్థల్లో ఘటం వలే దేహము జడమై ఉంటుంది అందుకని జడమైన దేహము ఆత్మ ఎట్లయితది చేతనం చెప్పాలి గాని అని దేహాత్మ వాదాన్ని ఖండాన చేస్తూ యాతే జడు అనేతే దేహ ఆత్మ బే నీ జడమున్నందువల్ల కూడా ఈ దేహము ఆత్మ కాదు అని దేహాత్మ వాదాన్ని చేయడం జరుగుతుంది మిగతా విషయం రేపు తెలుసుకుందాం హరిహి ఓం తో సహనాభవ సహనోనత్ సహవీ కరవావహై తేజస్వినూ మా విద్విషావహై ఓ శాంతిశాశా